శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపం ఇప్పుడు ఆరవ ప్రకరణంలో ఎనభై మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఆత్మ యొక్క పరిమాణ విషయంలో వాది విప్రతిపత్తి చూపెడుతున్నాడు గ్రంథకర్త ఆత్మ అణు పరిమాణం లేదా మధ్యమ పరిమాణం లేదా మహత్ పరిమాణం అని విచారం చేస్తూ ఉన్నాడు అనువాదులు అంతరాళవాదులు ఆత్మ అణు పరిమాణం గలది అని చెప్తూ అనుహో అనోరణియా భాగస్య శత కల్పితస్ అంటూ శృతి ప్రమాణాలను కూడా ఇచ్చి ఆత్మ యొక్క అణు పరిమాణమును సిద్ధి చేశారు దానిపైన దిగంబరులు జైనులు ఆక్షేపం చేస్తూ అణు పరిమాణం చెప్పినట్లయితే అనేక దూషాలు వస్తాయి మధ్యమ పరిమాణము అంటే శరీర పరిమాణము ఎంత ఉండదో ఆత్మ కూడా అంతే ఉంటుంది జీవుల యొక్క కర్మానుసారంగా ఏనుల్లో ఏ శరీరాలు ధారణ చేసుకుని ఉంటారో ఆ శరీరము ఆ సమయంలో ఎంతదిగా ఉంటే అంత పరిమాణం ఉంటుంది దోమ శరీరంలో ఉంటే దోమంతా పరిమాణం గలదే ఆత్మ ఉంటుంది గజ శరీరంను ధారణ చేసుకుంటే గజము శరీరం ఆత్మ ఉంటుంది అని ఈ విధంగా మధ్యమ పరిమాణవాదులు అణు పరిమాణవాదుని నిరాకరించాడు అణు పరిమాణవాద ఖండనము పరిమాణవాదులు ఏ విధంగా చేస్తారు ఆ ప్రకారము మనకు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అరవై ఐదవ టిప్పణంలో చాలా విస్తారంగా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు ఆత్మకే కే పరిమాణ వాది జే అంతరాల ఆధిక హిన్ అంతరాల ఆధిక మత అసంగత హే ఈ అణు పరిమాణవాదము అంతరాల అధికలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మతము అనగా ఆత్మ అను గలదే ఉంటుంది అని చెప్పినటువంటి మతము అసంగతం ఉన్నది ఎందుకనంటే జో ఆత్మ అను ఒకవేళ ఆత్మ అణు పరిమాణం గలదైనా సో జ్ఞాత ఆత్మకు అనురూపునే కరి ఆత్మ కూడా ఎంత ఉంటుంది అని అంటే గలదు ఉంటుంది అనురూపం ఉంటుంది అది జ్ఞాత ఉంటుంది శరీరంలో జరిగేటువంటి సకల సుఖ దుఃఖాలనుకోండి కామ క్రోధాలను ఇచ్చా మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో మరియు బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి ఘటనలు అన్నిటిని కూడా తెలుసుకునే జ్ఞాత ఎవరు ఉంటారో ఆత్మయే ఉంటుంది ఆ ఆత్మ పరిమాణం ఎంత అణురూపము అన్నప్పుడు అణురూపం అంటే శరీరం అంతా ఉండదు కదా అణు అంటే ఏదో ఒక దేశంలో ఉంటుంది శరీరకే ఏకదేశరీరం యొక్క ఏక ఎక్కడో సూక్ష్మ భాగంలో ఆత్మ ఉంటుంది పాద అవర్ మస్తక్ ధోనూ స్థలమే పీడాక వా సుఖక జ్ఞాన్ ఏక కాలమే నహిఊవాచయ్యే ఆపత్యం వస్తుంది అని అంటే ఆత్మ అణుపరిమాణము అదే జ్ఞాత అన్నప్పుడు మరి శరీరం అంత అయితే వ్యాపించి ఉండదు ఏకదేశంలో ఎక్కడో సూక్ష్మ భాగంలో ఉంటుంది మరి ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ఆత్మకు పాదం నందు మరి శిరస్సు నందు కలుగుతున్నటువంటి యొక్క స్పర్శ చేత శీతలం అనుభూతి ద్వారా సుఖము కలుగుతుంది ఆ శిరస్సు నందు కలిగేటువంటి సుఖానుభూతి మరి పాదము నందు ముళ్ళు గుచ్చుకుంది కంటకము ద్వారా పీడగలుగుతుంది ఆ కంటక పీడ ఒకే కాలంలో కలగకూడదు ఎందుకంటే ఆత్మ ఎక్కటో ఒక చోట ఏకదేశంలో ఉంది కదా శరీరం నందు మరి జరిగేటువంటి అనుభూతి కలగకూడదు ఏకదేశంలో అది ఎక్కడుందో అక్కడ జరిగేటువంటి అనుభవం సుఖము అథవా దుఃఖము ఏదో ఒకటి తెలియబడాలి కానీ రెండు ఏకకాలంలో తెలియబడుతున్నాయి పాదం నందు కలిగేటువంటి మరి శిరస్సు నందు కలిగినటువంటి శైత్యానుభూతి సుఖం రెండు ఏక కాలంలో కలుగుతున్నాయంటే శరీరం అంతా వ్యాపించి ఉన్నది అని మనకు ఈ యుక్తి ద్వారా స్వీకరించవలసి వస్తుంది అది ఎక్కడో ఒక చోట అనురూపం ఉన్నది అంటే మరి శరీరం వ్యాపించి కలిగేటువంటి సుఖ దుఃఖాల యొక్క అనుభవం కలగకూడదు కదా కానీ లోకల యొక్క అనుభవం ఉంది కలుగుతుంది అంటే ఆత్మ అనురూపము కాదు అని ఈ యుక్తి చేత ఖండింపబడినట్లు అయింది జో అనువాది కహే ఈ దోషం వస్తుంది కదా అని చెప్పి వారు ఈ విధంగా చెప్పవచ్చు ఏమని అనంటే ఏకదేశమే స్థిత పుష్పాది కనుక గంధ బహుత దేశమే ప్రసరతాహే ఎమయ్యా స్వామిజీ ఆత్మ అనుపరమానం మీరు దోషం చూపెడుతున్నారు కానీ దోషం రాదంటారు ఎందుకు రాదంటే సుగంధ పుష్పము ఎక్కడో ఒక చోట ఉంది కానీ ఆ పుష్పము యొక్క నలు దిశలో కూడా పుష్పము యొక్క గంధము వెలజల్లబడుతుందా లేదా కానీ ఉన్నది ఎక్కడా ఎక్కడో ఒక చోట ఉంది ఏక దేశంలో గంధం మాత్రము అంతటా వ్యాపిస్తుంది కదా మనకు కూడా అనుభవం ఉన్నది కదా ఎక్కడో ఒక పూల తోటలో మంచి సుగంధమైనటువంటి పుష్పము అది ఉంది కానీ ఎక్కడో దూరాన ఉన్నటువంటి మనకు ఆ గాలి ద్వారా ఆ సుగంధము వచ్చి మన యొక్క నాసిక చేత సంబంధం ఓహో ఇక్కడ ఇక్కడో పూల తోటలో సుగంధ పుష్పాలు ఉన్నట్టున్నాయి అని మనం అనుమానం చేస్తామా లేదా ఆ గంధం యొక్క అనుభూతి మనకు కలుగుతుందా లేదా తైసే శరీర విషయ ఏకదేశమే అనురూప ఆత్మక జ్ఞాన గుణు సారే శరీర విషయ వ్యాప్తి అదే విధంగా శరీరంలో ఏకదేశంలో అనురూపమై ఆత్మ ఉంది ని దాని యొక్క జ్ఞాన గుణము శరీరం వ్యాపించి శరీరంలో ప్రతి చోట శరీర వ్యాప్తమైనటువంటి సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది ఆత్మకు అతే పాద మస్తక గత పీడాకా వా సుఖక జ్ఞానం ఏక కాలమే హై అందుకని పాదం నందు ఉన్నటువంటి కలుగుతున్నటువంటి సుఖము రెండు ఏక ఆత్మకు తెలియబడతాయి ఇది సంభవిస్తుంది అని ఈ విధంగా అనువాదులు యుక్తిని చూపెట్టి ఆత్మ అనుపరిమాణం గలది అని చెప్తే బహి ఈ విధంగా చెప్పుటా సంభవించదు అని మళ్ళీ సిద్ధాంతి ఆక్షేపం చేస్తున్నాడు కాయితే ఎందుకనంటే ఘటాధికమే స్థిత్ నీలాధిక న్యాయి గుణీకు చోడికే బాహర్ గుణ్ రహిని అయితే ఏ దృష్టాంతమైతే ఇచ్చిండో ఆ దృష్టాంతము వ్యభిచారం ఉన్నది ఇక్కడ దృష్టాంత వికలము అంటారు దృష్టాంతం వికలమైంది అసిద్ధమైంది ఎందుకనంటే పుష్ప దృష్టాంతం ఇచ్చి గంధము వ్యాపిస్తుంది కదా అదే విధంగా ఆత్మలో జ్ఞాన గుణం ఉంటుంది ఆత్మ యొక్క ఏ తెలివి ఉంటుందో దాన్ని వాళ్ళు గుణము స్వీకరిస్తారు స్వరూపము అని చెప్పరు వేదాంతి తప్ప మిగతా వాళ్ళందరు కూడా ఈ జ్ఞానం అనేది ఆత్మకు గుణమే అని చెప్తారు ఒకవేళ గుణము అని చెప్పినట్లయితే ఏమవుతుంది తెలుసా గుణం ఏదైతే ఉంటుందో అది స్వతంత్రంగా ఉండదు ద్రవ్యాశ్రయో గుణ గుణం ఎక్కడ ఉంటుంది ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది అంటే దానికి స్వతంత్రంగా సత్తా ఉండదు గుణం ఉన్నది అంటే ఆ గుణం ఉన్న చోట ద్రవ్యం తప్పకుండా ఉంటుంది ఎందుకు ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే గుణం ఉంటుంది అయితే పుష్ప దృష్టాంతం ఏదైతే ఇచ్చారో పుష్పం అనేది ఒక ద్రవ్యము దాని ఎందు గుణం ఉంటుంది ఏది గంధము అయితే ఆ పుష్పాన్ని విడిచి ఆ గంధము చాలా దూరం వరకు కూడా ప్రసరిస్తుంది కదా అన్నారు కదా ఇది అసంగతం ఎందుకంటే గంధము అనేది గుణము గుణం ఎప్పుడు కూడా గుణిని విడిచి ఉండదు స్వతంత్రంగా మరి ద్రవ్యం ఎక్కడ ఉంది ఎక్కడో ఒక చోట పూల చోటలో ఉంది పుష్పము మరి ఆ పుష్పాన్ని విడిచి గంధము ఇంత దూరం పయాణించింది మరి గంధం అనేది గుణము కదా గుణం అయితే గుణిని విడిచి ఉండదు కదా మరి ఇంత దూరం ఎలా వచ్చింది కానీ ద్రవ్యమేతే అయితే లేదు ఇక్కడ ఎక్కడో పూల తోటలో ఉంది మరి ఎలా రాగలిగింది అని అంటే నయ్యాయకులే చెప్తారు అయ్యా పుష్పంలో పుప్పడి రేణువుల కొన్ని ద్రవ్యాలు విలజల్ల పడతాయి చేత అవి గాలిలో తీసుకురాబడి ఆ అదృష్టవంతుడు అంటే ఆ గంధాన్ని ఆగ్రహించుటకు అదృష్టం ఎవరికైతే ఉందో అటువంటి వారి ముక్కు స్నాశిక దగ్గరికి చేరతాయి ఆ పుప్పడి రేణువులు అవి కూడా ద్రవ్యాలే కదా సూక్ష్మంగా ఎందుకు కాదు అవి ద్రవ్యాలే ఆ ద్రవ్యాలను గంధం వచ్చింది ద్రవ్యాన్ని విడిచి రాలేదు అంటారు అంటే ఏమని ద్రవ్యాన్ని విడిచి గుణనేది ఉండదు అనే సిద్ధమైందా అలాంటప్పుడు ఇక్కడ వీరు శరీరంలో ఎక్కడో ఏక ఆత్మ అనురూపంలో ఉంది దాని జ్ఞాన గుణము శరీరం అంతా వ్యాపిస్తుంది అని చెప్పినారు అయితే ఆత్మ అనేది ద్రవ్యం అని చెప్తారు వాళ్ళు దానికి జ్ఞానం అనేది గుణము మరి ఆత్మ రూప ద్రవ్యాన్ని విడిచి ఈ గుణము శరీరం యొక్క ఎలా రాగలిగింది ఆత్మ అయితే ఏదో ఒక చోట ఉంది ఏక దేశంలో ఖాళీ ఎందు ఉందనుకోండి ఆత్మ అను రూపంలో సరే అక్కడ ఉన్నటువంటి కంటక పీడ దానికి అనుభవం ఉన్నది ఎందుకంటే ఆత్మ అక్కడే ఉంది కాబట్టి కానీ శిరస్సులో ఉన్నటువంటి సుఖానుభూతి కలగడానికి మరి ఆత్మ అయితే రాలేదు కదా ఇక్కడికి అక్కడే ఉంది పాదం ఉంది అంటే జ్ఞానగుణము ప్రసరింపబడింది అన్నారు ఇక్కడికి వచ్చింది జ్ఞానగుణం అయితే జ్ఞానగుణం శిరస్సు నందికి రావాలంటే మరి ద్రవ్యాన్ని విడిచి రావాలి కదా మరి ద్రవ్యాన్ని విడడానికి ఆస్కారం లేదు గుణము గుణిని ఆశ్రయించుకునే ఉంటుంది స్వతంత్రంగా ఉండడానికి అవకాశం లేదు అందువల్ల మీరు ఇచ్చినటువంటి పుష్పం యొక్క యుక్తి ఏదైతే ఉందో అది అసంగతం జ్ఞాన గుణము ఆత్మను విడిచి వచ్చిందంటారా విడిచి వచ్చిందంటే సంభవం లేదు ఎందుకంటే గుణము గుణిని విడిచి ఉండజాలదు మరి ఆత్మనే వచ్చిందంటావా మరి ఆత్మ ఇక్కడికి మరి కానీ అక్కడ పాదంలోని కంటక వేదన కలగకూడదు ఒకవేళ పాదం దగ్గర ఉండేదంటే స్వీరం నందు ఉన్నటువంటి సుఖానుభూతి కలగకూడదు ఇట్లాంటి ఆపత్తులు వస్తాయి మీరు ఇచ్చినటువంటి దృష్టాంతం అసంగతం ఉన్నది కహతే ఘటాధికమే స్థిత్ నీలాది గుణికి న్యాయ గుణికు చోడుకే బహర్ గుణ రహిణి నీలో ఘటహ అని ఈ విధంగా అన్నాం ఆ ఘటము నీల గుణము గలది అన్నప్పుడు ఆ నీళ్ల గుణం అనేది ఘటాన్ని విడిచి అన్యత్ర ఉండడానికి అవకాశం ఉందా చెప్పండి ఉండదు ఘటములందే ఉంటది ఘటం అనే ద్రవ్యాన్ని విడిచి నీల గుణము అన్యత్ర వెళ్ళడానికి అవకాశం లేదు అట్లే ఇసునియముకరీ ఆత్మసే బాహ్య జ్ఞాన గుణ రహన్ ఆత్మ ఎక్కడో ఏక శరీరంలో ఉంది కదా ఆ శరీరంలో ఏకదేశంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క గుణము ఆత్మని విడిచి అన్యత్ర రావడానికి వీల్లేదు అందుకని ఏకకాలంలో పాదమునందు ఉన్నటువంటి కంటక పీడ మరి నందు కలుగుతున్నటువంటి శైత్య అనుభూతి సుఖము అది రెండు ఏక కాలంలో లోకులకు కలుగుతున్నట్టుగా అనుభవం ఉంది కానీ మీరు చెప్పినటువంటి అనుపరిమాణము ఆత్మకు ఈ జ్ఞానం కలుగుట అసంభవము ఏక రెండు చోట్ల జరిగేటువంటి సుఖము మరియు దుఃఖం యొక్క జ్ఞానం కలుగుట అసంభవము జో అనువాది కహే అనువాది మళ్ళీ ఈ విధంగా అనవచ్చు ఏమనంటే జైసే శరీరకే ఏకదేశమే స్పర్శకు పాయే చందనికి శీతలత సారే శరీరమే వ్యాప్తి ఓవే హూడండి స్వామీజీ శరీరంలో నుదురు భాగానికి చందనము అంటించుకున్నాం అనుకోండి ఆ చందనం యొక్క స్పర్శ చేత శరీరం అంతా కూడా శీతలానుభూతి కలుగుతుంది మనము అంటించుకున్నాం ఎక్కడ నుదురు భాగానికి లలాటములకు ఆ చందనాన్ని అంటించుకున్నాము ఆ చందనం యొక్క స్పర్శ చేత మొత్తం శరీరం అంతా శైత్యానుభూతి శీతలత యొక్క అనుభూతి కలుగుతుంది తైసే శరీరకే ఏకదేశమే స్థితి అనురూప ఆత్మక జ్ఞానం సారే శరీరమే వ్యాప్తి అదే విధంగా శరీరంలో ఏక ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో జ్ఞాన గుణము శరీరం వ్యాపించి శరీరంలో సర్వత్రా జరిగేటువంటి సుఖ దుఃఖ అనుభూతి ఆత్మకు कल अद नहीं चुप संभव शरीर के एक देशमे चंद स्पर्शक सारे शरीर में व्यात जलांश के घनी भाव का उदोध होवे सारे शरीर में शीतलता होवेहे सारे शीतलता चंद नहीं चूडना మీరన్నట్లు శరీరంలో లటమునకు చందనమును రుద్దుకున్నాము అంటించుకున్నాము అయితే సంపూర్ణ శరీరంలో శైత్యం యొక్క అనుభూతి శీతలత యొక్క అనుభూతి ఏదైతే జరుగుతుందో అది చందనం వల్ల కలగడం లేదు మరి ఏమిటి అంటే చందనమును ఏదో శరీరంలో ఏక దేశంలో మనము అంటించుకున్నట్లయితే ఆ చందనం యొక్క స్పర్శ చేత సంపూర్ణ శరీరంలో వ్యాప్తమై ఉన్నటువంటి జలాంశము ఘనీభావం యొక్క ఉద్భూత అవుతుంది ఘనీభావాన్ని చెందినట్టుగా అనుభూతి కలుగుతుంది దానిచేత సంపూర్ణ శరీరంలో శీతలత యొక్క అనుభూతి కలుగుతుంది కానీ ఆ శీతలత చందనముది కాదు చందనం ఒక చోటనే ఉంది కానీ సంపూర్ణ శరీరంలో ఉన్నటువంటి జలాంశం ఉన్నదో అది ఘనీభావాన్ని చెందినట్లు వలే మనకు శీతలత అనుభూతి కలుగుతుంది ఆ శీతలత అనేటువంటి ఏ గుణం ఉన్నదో అది చందనమిది కాదు ఎక్కడ మనము అంటించుకున్నాం అక్కడనే చందనం యొక్క శీతలత అనుభూతి అవుతుంది కానీ సకల శరీరంలో ఏదైతే ఉన్నదో ఆ జలాంశం యొక్క ఘనీభావం చేత ఆ శీతలత అనుభూతి కలుగుతుంది కాని సంపూర్ణ శరీరంలో చందనం శీతలత వ్యాపించలేదు అదే విధంగా ఆత్మ అనురూపమే ఏకదేశంలో ఉండి సర్వదేశంలో జ్ఞాన గుణం వ్యాపించి ఉండి సకల శరీరంలో జరిగేటువంటి సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది అని చెప్పుట అసంగతము అయితే ఏ దృష్టాంత దష్టాంతసే విషమే అందుకని ఈ చందన దృష్టాంతము దృష్టాంతానికి విషమం విరుద్ధమున్నది జో అణువాది కహే మళ్ళీ అనువాది ఏ విధంగా అంటాడు ఏక దేశమే స్థిత సారే గృహమే ప్రకాశకే న్యాయ ఏక దేశమే స్థిత ఆత్మకా జ్ఞానం సారే శరీరమే వ్యాప్తి స్వామిజీ ఇప్పుడు ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నాం అనుకోండి అనేక దీపాలు లేవు ఒకటే దీపం ఉంది ఆ ఒక దీపమును ఇంట్లో ఏకదేశంలో ఒక చోట ఉంచున్నాము ఇక్కడ ఉంది గృహము నందు ఏక ఒక చోట ఉంది కాని దాని యొక్క ప్రకాశము గృహమంతా వెలజల్లబడుతుందా లేదా గృహమంతా వ్యాపింపబడుతుందా లేదా అదే ప్రకారంగా ఆత్మ శరీరంలో ఏకదేశంలో ఉంటుంది కాని దాని గుణము చైతన్యం శరీరం వ్యాపించి శరీరం అంతటా కలిగేటువంటి సుఖ కలుగుతుంది అనే విధంగా అనువాదులు యుక్తులు చూపెడితే సోభి బి అది కూడా యుక్తము కాదు కాయితే ఎందుకనంటే దీపక్కి న్యాయ ఆత్మకు సాబయ్యవు అవరు పరప్రకాశ్ హోనే కరి దృశ్య వినాశ పనికి ప్రాప్తి ఉవేగి చూడండి ఆయన దీపం వలే ఆత్మ ఏకదేశంలో అనురూపమై ఉన్నది అని అంటే ఇప్పుడు దీపం అనేది ఒక సవయవ పదార్థము మరి అది దృశ్యము కూడా ఉన్నది దీపము ఉన్నది దీపం ప్రకాశిస్తుంది అనేది ఎవరి ద్వారా సిద్ధమైతే చెప్పండి నీవు ఉంటే కదా దాన్ని ప్రకాశించేవాడు నువ్వు ఉన్నావని దీపం తెలియబడుతుంది దీపం యొక్క అస్తిత్వం సిద్ధం అవుతుంది నువ్వే లేకపోతే దీపము నాకు ఉనికి లేదు తాను లేకపోతే జగత్తుకే ఉనికి లేదు కేవలం దీపమే కాదు తాను ఉన్నాడని జగత్తుకు ఉనికి ఉన్నది శరీరానికి అస్తిత్వం ఉన్నది తానే లేకపోతే ఇంకా జగత్తు కడి అదే విధంగా తాను ప్రకాశించేవాడు ఉన్నాడని తన వెలుగులో దీపం వెలుగుతుంది అందుకని దీపము దృశ్యం ఉన్నది మరియు సవయవము కాబట్టి అది పరిచ్ఛున్నం మరి ఏది సవయవము పరిచ్ఛిన్నం ఉంటుందో అది అనిత్యం ఉంటుంది దృశ్యం ఉంటుంది జడం ఉంటుంది అదే విధంగా ఆత్మ కూడా అనురూపము శరీరంలో ఏకదేశంలో ఉంది అంటే అది ఒక సవయవ పదార్థము చెప్పవలసి వస్తుంది పరిచ్ఛిన్నము చెప్పవలసి వస్తుంది మరి ఏది పరిచ్ఛిన్నము ఏది సవయవ పదార్థం అది అనిత్యము అనేటువంటి దోషము జడమై ఉంటుంది ఇన్ని విధాల ఆపత్తులు వస్తాయి మరి ఆత్మను పరిచ్ఛిన్నమని అనిత్యమని దృశ్యమని జడమని ఈ విధంగా స్వీకరించడానికి ఇష్టములా చెప్పండి లేదు వేదాంత సిద్ధాంతంలో స్వీకరించబడదు యాతే అందుకని ఆత్మకు అనురూప మాన్యకరి వృద్ధికి ఇచ్చిన వాళ్ళకు మూలధనికే నాశకే న్యాయ ఆత్మకాయ అభావ రూపం మహాన్ అనర్థేగా ఈ విధంగా ఆత్మను అనురూపము అని చెప్పినట్లయితే ఏమవుతుంది సవయవత్వము పరిచిన్నత్వము దృశ్యత్వము జడత్వము అనిత్యత్వము అనేటువంటి అనేక దోషాలు సంక్రమించి ఆత్మనే అభావ రూపమైపోతుంది ఎందుకు ఏదో అనిత్యం ఉంటుందో అది నష్టమైపోతుంది కాలాంతరంలో మరి ఆత్మను అనురూపము సవయవం అని చెప్పినట్లయితే అనిత్యమై స్వీకరిస్తే ఇంకా ఆత్మనే లేకుండా పోతే ఇక మోక్షమే ఉడికి సాధనాలే ఒడికి గురు శాస్త్రాలే ఒడికి అందుకని మహాన్ అనర్థం ఏర్పడుతుంది ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం ఇచ్చినాడు విద్యారాయణ గురుదేవులే మున్ చెప్పబోతాడు ఈ దృష్టాంతం ఇచ్చే వృద్ధిమిష్టవత మూలమపి వినశతి కొందరు వడ్డీ వ్యాపారం చేస్తారండి అయితే వడ్డీ వస్తుంది కదా అని చెప్పి ధనాన్ని అప్పిచ్చున్నాడు అయితే ఆ అప్పు తీసుకున్నవాడు కొంచెం ఘటికుడు వడ్డీ వస్తుందని లక్ష లక్షలు అప్పించాడు అప్పిస్తే వాడు ఏం చేశాడంటే తిరగబడ్డాడు నువ్వు నాకు అప్పే ఇయ్యలేదు వాడు అంటున్నాడు పైగా ఈ వడ్డీకి ఇచ్చినటువంటి వాడు లైసెన్స్ లేదు వడ్డీ వ్యాపారం చేయాలంటే కూడా లైసెన్స్ కావాలి కదండి లైసెన్స్ లేదు గోప్యంగా ఇచ్చినాడు ఆ పెద్దల మీద కొంతమంది కదా ఆ అయ్యకరకెళ్ళేక కొడుకు కొడుకు కరకలేక అయ్యా ఇంట్లో కొంతమంది జరుగుతూ ఉంటాయి ఎవరికి ఎరక లేకుండా మళ్ళీ ఎవరికి చెప్పకు అని ఇచ్చినాడు ఇప్పుడు చూడు చిక్కులో పడ్డాడు ఇప్పుడు దాన్ని బయట పెడితే ఆగో మా నాయన దగ్గర గిన్ని పైసలు ఉన్నాయని కొడుకులకు తెలుస్తుంది ఇప్పుడు వాడేమో ఇయ్యా ఇప్పుడు పరిస్థితి ఏమిటి చెప్పండి వాడు ఇవ్వలేదు అంటే ఎందుకంటే కాగిధం రాసింది లేదు ఇతరులకు చెప్పి ఇచ్చింది లేదు ఇతనికి లైసెన్స్ లేదు వడ్డీ కాశపడితే అసలు పోయింది అని అంటారు కదా వృద్ధి ఇష్టవత అంటే వడ్డీ వ్యాపారం చేత ఇంతకింతకు ధనము వృద్ధి అయితుంది కదా అని చెప్పి వడ్డీకిస్తే మూలమపి వినస్తుతి మూలమే పోయింది అసలే పోయింది అటువంటి ఆపత్తి ఇక్కడ నీకు కలుగుతుంది నాయన అంటాడు వడ్డీ కాశపడితే అసలు పోయినట్టు ఆత్మనే లేకుండా పోతుంది ఆత్మే అభావ రూపమైపోతుంది అన్నాడు ఆరు అనురూపతమే జో శృతి కహి హై మరి ఆత్మ అనురూపం ఉన్నదని శృతి చెప్పింది కదా శృతి అయితే ఈశ్వరవాణి ఉన్నది సకల జీవులను ఉద్ధరించడానికి ప్రవృత్తమైనటువంటి శృతి మాత అబద్ధం చెప్తదా చెప్పండి ఎన్నో శృతి ప్రమాణాలు శత సహ సహస్ర సహ శృత అనుత్వహుహు అని ఎనభై శ్లోకంలో చెప్పాడా లేదా అంటే చెప్తున్నాడు తినక స్థూల బుద్ధి వాళ్ళే పురుషనుకు ఆత్మ అనుకి న్యాయ దుర్గ్ హై ఏ తాత్పర్య్ అయితే అనురూపమున్నది అని చెప్పే తాత్పర్యం శృతికి లేదు మరి చెప్పింది కదా దాని తాత్పర్యం ఏమిటి అంటే ఎవరైతే స్థూల బుద్ధి గల ఉంటారో వారికి సూక్ష్మమైనటువంటి ఆత్మ తెలియుట కష్టము దుర్విజ్ఞేయము అని చెప్పే తాత్పర్యం ఉంది దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా అని కఠోపనిషత్తు ఏమని చెప్పింది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ అంతఃకరణము ఏకాగ్ర అంతఃకరణము కలిగినటువంటి వారి చేతనే ఆత్మ తెలియబడుతుంది స్థూల బుద్ధి వారికి తెలియబడదు ఎందుకంటే ఆత్మ సూక్ష్మమున్నది అని ఈ అభిప్రాయం చేత చెప్పారు కానీ సూక్ష్మము అనురూపము చెప్పే తాత్పర్యం లేదు కా అయితే ఉపనిషదనమే భౌతికా ఆత్మ వ్యాపక రూప వర్ణానికి మరి ఇంతే కాకుండా ఏ ఉపనిషత్తుల్లోనైతే ఆత్మ అనురూపం ఉన్నదని చెప్పబడిందో ఆ ఉపనిషత్తుల్లోనే అనేక చోట్ల ఆత్మ వ్యాపకం ఉంది నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం చూడు ఉండక శృతి చెప్పింది అది నిత్యం విభు అంటే వ్యాపకం ఉన్నది మరి సుసూక్ష్మం సూక్ష్మార్థి సూక్ష్మం కూడా చెప్పింది మరి తాత్పర్యం ఏమై ఉండొచ్చు అంటే దుర్విజ్ఞేయం ఉన్నది అని చెప్పే తాత్పర్యం ఉన్నది మందబుద్ధి బుద్ధి వారికి స్థూల బుద్ధి వారికి తెలియబడదు మన అనుభవం కూడా ఉన్నారు చూడండి లోకులందరు కూడా ఉన్నారు కదా విషయ గాని పామరులు గాని ఎంతో మంది ఉన్నారు కదా వారందరికీ ఆత్మ తెలియబడుతుందా తెలియబడంలే ఎందుకు తెలియబడం బుద్ధి సూక్ష్మం లేదు స్థూల బుద్ధి మంద వారు ఉన్నారు మరి వాళ్ళకు తెలియబడతలేరు కానీ ఎవరైతే గురు శాస్త్రాలను ఆశ్రయించి యమ నియమాలను ఆశ్రయించి ఎవరైతే సాధన చేస్తారో వారికి తెలియబడుతుంది దృశ్యొగ బుద్ధియా సూక్ష్మర్శ కచ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానై అని శ్రుతులు చెప్తున్నాయి ఒకనొక ధీర పురుషుడు మాత్రమే ప్రత్యేక ఆత్మని దర్శించుకోగలుగుతాడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో వారి చేత ఆత్మ తెలియబడుతుంది అని చెప్పింది అంటే మందు ప్రజ్ఞులకు ఆత్మ తెలియబడదు స్థూల బుద్ధి గల వారికి ఆత్మ దుర్విజ్ఞేయము అని చెప్పినట్లయింది అందువల్ల స్థూల వారికి తెలియబడదు అని చెప్పే తాత్పర్యంలోనే ఆత్మ అనురూపమున్నది అని చెప్పిందే గాని ఆత్మ వాస్తవంగా అనురూపము చెప్పే తాత్పర్యం శృతి లేదు ఎందుకు అన్యత్ర అనేక చోట్ల ఆత్మ వ్యాపకం ఉంది అని విస్తారంగా వర్ణన చేయబడింది తాత ఆత్మ అనురూపం నహి హై అందుకని ఆత్మ అనురూపము కాదు మరే మనగ మధ్యమ పరిమాణం ఉంటుంది అని ఈ మధ్యమ పరిమాణవాదులు అణు పరిమాణవాదాన్ని చేశారు లేదా వేదాంత సిద్ధాంతాల అనుసారంగా వ్యాపక రూపం ఉంటుంది అని ఈ విధంగా చెప్పాలి అనురూపం ఉన్నది మాత్రము అయోగ్యం యుక్తము కాదు ఇసరి తీసే అనువాది ఉపాసక ఆది కనుక మత అసంగత ఈ ప్రకారం చేత అనువాదులు ఏదైతే ఆత్మ అనురూపమని చెప్పారో అది అసంగతము అని మధ్యమ పరిమాణవాదులు దిగంబరులు అనుపరిమాణవాదులను ఖండన చేశారు లేదా వేదాంత సిద్ధాంత రీత్యా కూడా ఖండింపబడింది అని మనము తెలుసుకోవచ్చు సరే ఇప్పుడు మధ్యమ పరిమాణవాదులు వాళ్ళ మీద దూషాలు ఏమొస్తాయి మరి వాళ్ళు సమాధానం ఏమిస్తారు అది ఎనభై నాలుగో శ్లోకం ద్వారా తెలుసుకుందాం శరీరము ఎంత పరిమాణంలో ఉంటుందో ఆత్మ కూడా అంతే పరిమాణంలో ఉంటుంది అనువాదులు చెప్పిన ప్రకారంగా అనురూపము ఉండదు వేదాంతులు చెప్పిన ప్రకారంగా వ్యాపకము కూడా ఉండదు శరీరం కంటే అన్యత్ర ఎక్కువ ఉండదు వ్యాపకం ఉండదు ఆత్మ శరీరం ఎంత ఉండదో గంతనే ఉంటది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అని మధ్యమ పరిమాణ వాళ్ళు చెప్తున్నారు అప్పుడు దాని మీద శంక డెబ్బై మూడవ అంకం చూడండి నన్ను ఆత్మనహా నియత మధ్యమ పరిమాణత్వే కర్మవశాత్ న్యూనాధిక శరీర ప్రవేశం నా ఘటతే ఇత్యసంఖ్య అయ్యా హే దిగంబరా ఆత్మను మధ్యమ పరిమాణం అని కదా మరి మధ్యమ పరిమాణం అంటే ఒక దోమ శరీరంలో ఒక ఆత్మ ఉంది దాని కర్మ నాశనమైన తర్వాత అది ఆ శరీరాన్ని వదిలిపెట్టి ప్రారంధానుసారంగా ఒక ఏనుగు శరీరంలో ప్రవేశించింది అనుకోండి గజ శరీరం ప్రాప్తమైంది అప్పుడు దోమ శరీరం వ్యాపి ఆత్మ ఇప్పుడు ఏనుగ శరీరంలో ప్రవేశిస్తే ఇప్పుడు దోమ శరీరం ఎంత ఉన్నదో గంతనే ఉండే కదా ఆత్మ మరి అంతనే ఆత్మ గజ శరీరంలోకి వస్తే ఎక్కడ ఉంటుంది ఆ దూమ శరీరం ఎంత ఉన్నదో గంత భాగంలో ఏనుగ శరీరంలో ఉండిపోతుంది ఆత్మ మరి ఏనుగ శరీరం మిగతాదంతా కూడా ఆత్మ రహితమే అని చెప్పాలి కదా ఆత్మ లేదనే చెప్పాలి కదా ఇటువంటి ఆపత్తి ఆత్మ తక్కువ పడుతుంది శరీరంలో ఒకవేళ పూర్వజన్మలోనే ఏనుగ శరీరము ధారణ చేసుకొని ఉండేనటువంటి ఆత్మ దాన్ని ప్రారంభం క్షీణించిన తర్వాత ఏనుగ శరీరాన్ని వదిలిపెట్టింది ఇప్పుడు ఆ గజ శరీరం వదిలి ఒక ధోమ శరీరాన్ని ప్రాప్తం చేసుకున్నది అనుకోండి ఇప్పుడు ఆ ఏనుగ శరీరం అంతటి ఆత్మ దోమ శరీరంలోకి వచ్చి ప్రవేశించాలంటే సంభవమా అంత పెద్ద ఆత్మ ఈ ధోమ శరీరంలో ఎక్కడ పడుతుందండి అంటే ఆత్మ మిగిలిపోతుంది ఇంకెంత చూసారా ఆత్మ మిగిలిపోతుంది ధోమ శరీరంలో ఎంత పడుతుందో అంత ఆత్మ ప్రవేశిస్తుంది ఇంకా మిగతా ఆత్మ అంతా ఎందుకంటే ఏనుగ శరీరం ఆత్మ ఉండే కదా అని ఇట్లాంటి ఆపత్తులు వస్తాయి అని శంకాకారుడు అంటే ఇత్యాశంఖ్య ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు వాళ్ళు సమాధానం చెప్తున్నారు అవయవ ఆగమ అపాయాభ్యామ ఆత్మన నియత మధ్యమ పరిమాణత్వాత్ దేహవద్ ఉభయం నా విరుద్ధతే అయ్యా అట్లాంటి శంక ఏమి చెయ్యకు అంటాడు ఎందుకనంటే ఆత్మ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్క తక్క అయితాయి ఇప్పుడు మీరు చెప్పినటువంటి దోషం రాదు ఎందుకనంటే దోమ శరీరం నుండి గజ శరీరంలోకి పోతే ఆ దోమ శరీరం అంతా ఆత్మ యొక్క అవయవాలు అవి వృద్ధి అయ్యి విస్తారం శరీరం అంతా వ్యాపకం అయితాయి ఏనుగ శరీరం నుంచి దోమ శరీరంలోకి వస్తే అవి సంకోచం అయితాయి అవయవాలు అందుకని అవయవాల యొక్క ఆగమ అపాయాభ్యాం తక్కువ ఆత్మ యొక్క అవయవాలు ఎక్కువ అవుతాయి మరి ఎక్కువైతే ఆత్మ యొక్క అవయవాలు తక్కువైతాయి ఈ విధంగా ఎక్కువ తక్కువలు అయ్యి మళ్ళీ ఆ శరీరం ఎంత ఉండదో గతనే అవుతుంది ఆత్మ ఏం ఆపత్తి లేదు తగులది శరీరం ఎంత ఉండదో అంతనే అడ్జస్ట్ అయిపోతుంది ఏ ప్రారంభానుసారంగా ఏ శరీరం ధారణ చేసుకుంటుందో ఆ శరీరం అంతనే అవుతుంది ఈ ప్రకారంగా అవయవాల యొక్క సంకోచ వ్యాకోచాల చేత ఆగమ అపాయాల చేత ఆత్మ ఆ శరీరం మేరకే అది పరిమితం అయిపోతుంది ఎక్కువ తక్కువ ఏముండదు ఈ విధంగా వ్యవస్థ అవుతుంది అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఎనభై నాలుగో శ్లోకము న్యూనాధిక శరీరేశ ప్రవేశోపి గమగమై ఆత్మాంసాంభేనా వినిశ్చితం ఇప్పుడు న్యూనాధిక శరీరాల్లో అంటే సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసుకుంటే సూక్ష్మం మరి పెద్ద శరీరాన్ని ధారణ చేసుకుంటే పెద్దగా అవుతుంది ఈ విధంగా ఆత్మ యొక్క అవయవాల యొక్క గమనా గమనాల చేత సంకోచ వికాసాల చేత ఆత్మ ఆయా శరీరాల మేరకు అది పోయి ఉంటుంది కాబట్టి ఎక్కది తక్కుతుంది అనేటువంటి దోషాలు ఏమి రావు ఆత్మసానం భవేద్ ఆత్మ ఆయా శరీరానికి పరిమితం అయిపోతాయి సంకోచ వ్యాకశాల చేత అందుకని మధ్యమత్వం వినిశ్చితం అందుకని ఆత్మ మధ్యం పరిమాణం గలది అని నిశ్చయింపబడింది అని మధ్యమ పరిమాణవాదులైనటువంటి దిగంబరులు ఆత్మ శరీర పరిమాణం కలిగి ఉంటుంది మధ్యమ పరిమాణం కలిగి ఉంటుంది అని వాళ్ళ మతాన్ని స్థాపన చేసుకున్నారు ఇప్పుడు ఈ మధ్యమ పరిమాణవాదులైనటువంటి దిగంబరులను ఖండించడానికి వేదాంతి వస్తున్నాడు డెబ్బై అంకం ఆత్మనహ సవయవత్వే ఘటాది అనిత్యత్వ ప్రసంగేన ఏత దూషయతి ఆత్మకు అవయవాలు ఉంటాయి అవి అసంకోచ వ్యాకోచాలు చెందుతాయి అని ఆత్మకు అవయవాలు చెప్పినట్లయితే ఆత్మ సావయవము అని చెప్పినట్లయింది ఇప్పుడు సవయవం స్వీకరించబడుతుందో అప్పుడు అది ఘటాదుల వల్లే అనిత్యమైపోతుంది ఘటము ఏ విధంగా సవయవము అది కాలాంతరంలో నష్టమైపోతుంది ఏ విధంగా శరీరం సవయవము కాలాంతరంలో నష్టమైపోతుంది ప్రతి వస్తువు ఏది సవయవం ఉంటుందో దానికి అనిత్యత్వ దోషం నిశ్చితం తప్పకుండా అది అనిత్యమే ఉంటుంది అదే విధంగా ఆత్మకు కూడా సవయవం అని స్వీకరించినట్లయితే ఆత్మ కూడా అనిత్యమే అని ఈ అనిత్యత్వ దోషము ప్రాప్తమవుతుంది అని శంక చేస్తున్నాడు శ్లోకము ఎనభై ఐదు సాంసస్యటో తథా సతీ కృత నాశాకృత మయో కో రకో భవేత్ ఈ విధంగా ఒప్పుకున్నట్లయితే అంటే ఆత్మ సాంస్యం ఉన్నది సవయవం ఉన్నది అని స్వీకరించినట్లయితే ఘటవత నాశవతి ఘటాదుల వల్లే ఆత్మ నాశనం అయిపోతుంది అనిత్యమైపోతుంది అని చెప్పవలసి వస్తుంది అనిత్యం స్వీకరించినట్లయితే మరి రెండు దోషాలు వస్తాయి స్వీకరిస్తే అనిత్యత్వ దోషం వస్తుంది నాశనం ఒకవేళ ఆత్మ నాశనం మరి రెండు దోషాలు ఏవిటి ఏమిటి కృత నాశము అకృత అభ్యాగము అనేటువంటి దోషాలు వస్తాయి పూర్వమే మనము పంచకుశ వివేకంలో నాలుగో శ్లోకంలో తెలుసుకున్నాం కదా పూర్వ జన్మన్న సన్నేత జన్మ సంపాదం భావి జన్మన్న సత్కర్మ నీహ సంచితం అని మూడో ప్రకరణము నాలుగో శ్లోకంలో తెలుసుకుంటాం కదా కృత విప్రనాశము ఆకృత అభ్యాగము అనేటువంటి రెండు దోషాలు వస్తాయి అది సవయవం అని ఒప్పుకున్నాం ఆత్మను ఆత్మను ఎప్పుడైతే సవయవం అని చెప్పుకున్నా అది వినాశం అంటే ముందు ఉండదు ఎప్పుడైతే ఈ కర్మలు చేసినటువంటి ఆత్మ ముందు ఉండబోదో అప్పుడు మరి ఇప్పుడు చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని అనుభవించేవాడు ఎవడు చెప్పండి ఎప్పుడు చేసుకునే కర్మ అనుభవించాలి ఇది కర్మశాస్త్రం చెప్తుంది నా భక్తం క్షేత కర్మ కల్పకోటి శతరపి అవశ్యమేవో భోక్తవ్యం కృత కర్మ శుభుభం అని శాస్త్ర నియమానుసారంగా మరి చేసిన కర్మాలైతే ఫలాన్ని అనుభవించకుండా వదిలిపెట్టవు అనుభవించి తీరాల్సిందే కానీ ఒకవేళ ఆత్మ సవయవని చెప్తే అది అనిత్యం ఈ శరీరము నాశనం ఆత్మ కూడా నాశనం అయిపోతుంది వస్తుంది అయితే ఆత్మ భవిష్యత్తులో ఉండబోదు మరి భవిష్యత్తులో ఆత్మ లేకపోతే ఇప్పుడు ఆత్మ ద్వారా చేయబడినటువంటి కర్మలు అనుభవించేది ఎవరు అంటే ఈ చేసిన కర్మలు ఫలాన్ని ఇవ్వకుండానే నాశనమైపోతాయి కృత విప్రనాశ చేసినటువంటి కర్మలు ఫలాన్ని ఇవ్వకుండానే నాశనం అయిపోతాయి దోషము ప్రాప్తం అవుతుంది ఇక పూర్వజన్మలో లేనటువంటి ఆత్మకు ఇప్పుడు సుఖదు కలుగుతున్నాయి అంటే పూర్వజన్మల్లో చేయనటువంటి కర్మ ఇప్పుడు ఫలాన్ని ఇవ్వడానికి సన్ముఖమైంది అనేటువంటి దోషం వస్తుంది అకృత అభ్యాగమం ఈ విధమైనటువంటి దోషాలు ప్రాప్తం అవుతాయి ఇప్పుడు ఆత్మ సవయవం అని స్వీకరించినట్లయితే అందువల్ల ఆత్మ మధ్యమ పరిమాణం గలది కాదు ఆత్మ సవయవము కాదు మరే మనగా అని స్వీకరించాలి అని వేదాంత సిద్ధాంతి మధ్యమ పరిమాణవాదిని ఖండన చేసినాడు భవతు కో దోష తత్ర సరే ఘటం వలే నాశనం అయిపోతే నాశనం గాని ఏం దోషం వచ్చింది అని అంటే కృత ప్రణాశ మరి అకృత అభ్యాగము అనేటువంటి రెండు దోషాలు వస్తాయి అని అంటూ ఎనభై ఒకటో అంకంలో చెప్పినాడు కృతయోహో పుణ్యపాపయోహో భోగమంతరేనా నాశ అకృతయోహో అకస్మాత్ ఫల దాతృత్వం అకృత అభ్యాగమే ద్వయం ఆత్మన అనిత్యత్వ అభ్యుభగమే భవద్ ఇది భావ ఆత్మ సవయవమున్నది అనిత్యం ఉన్నది అని స్వీకరించినట్లయితే ఈ రెండు దోషాలు వస్తాయి అకృత అభ్యాగమము కృత విప్రనాశం దోషాలు వస్తాయి అని చెప్పినాడు అయితే ఇక్కడ ప్రెండు దోషమైంది ఒక అవగ్రహం పెట్టుకోండి ఎనభై ఐదవ శ్లోకం యొక్క సమాప్తిలో తీకలో ఏత దోష ద్వయం ఆత్మను అనిత్యత్వ అభ్యుపగమే అది ఆత్మను అయినక అవగ్రహం పెట్టుకోండి ఎస్ లాగా పెట్టుకుంటారు కదా అనిత్యత్వ అని పెట్టుకోండి సరే ఇప్పుడు ఎనభై అంకం చూడండి అతహ పరిశేషాద్ ఆత్మన విభుత్తం సిద్ధం ఇత్యాహ అందుకని ఇక పరిశేషం చేత అనువాదము సరి అయినది కాదు అని మధ్యమ పరిమాణవాదులు ఖండన చేశారు ఈ మధ్యమ పరిమాణవాదులను వేదాంత సిద్ధాంతి వారిపైన దోషాన్ని చూపెట్టి మధ్యమరిమాణవాదాన్ని కూడా ఖండన చేశారు ఇక పరిశేష న్యాయం చేత మిగిలింది ఎవరు అంటే ఇక మహత్ పరిమాణం విభూ పరిమాణమే ఆత్మ అని సిద్ధమైంది పరిశేష న్యాయం అంటే ఏ విధంగా ఉంటుంది మనం ఒక పది మందిని కలిసి సత్సంగం చేస్తున్నాం అనుకోండి ఒక చోట కూర్చొని అందులో ఈ సత్సంగంలో చేస్తున్నటువంటి ఈ పది మందిలో ఒకనికి సంబంధించినటువంటి మిత్రుడు బయట నుంచి వచ్చి ద్వారం నిలబడి తన యొక్క సంబంధికుడు తన మిత్రుణ్ణి చేయితోని ఇలా సైగా చేస్తున్నాడు ఎందుకంటే సత్సంగం చేస్తున్నారు కదా శబ్దం చేస్తే విక్షేపమైతుందేమో అని సైగా చేస్తున్నాడు చేయితోని ఇలా రా ఇలా రా అని సైగ చేస్తున్నాడు తన మిత్రునికి కాని తన మిత్రుడు ద్వారా ఉన్నటువంటి వాడిని చూడడంలే గ్రంథం నందు దృష్టి ఉన్నది అతన్ని వక్త యొక్క వచనాలయ ఏకాగ్రత కలిగిన వాడై అతన్ని చూడలేకపోతున్నాడు అయితే మిగతా వాళ్ళు మాత్రము ద్వారా నిలబడి పిలుస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి మీరు కూడా సైగతోని నేనా అని ఏలుతోని వాళ్ళని చూపెట్టుకుంటున్నారు నేనా నేనా నేనా అంటే అతడు అంటున్నాడు తల అడ్డం దింపుతున్నాడు కాదు కాదు కాదు అని ఇక అందరూ ఆ పది మందిలో తొమ్మిది మంది నేనా నేనా నేనా అంటే కాదు కాదు కాదు అన్నాడు ఇక మరి ఎవరిని చెప్పి పిలిచినట్టు అతడు పరిశేష ఇక పదో వాడు ఎవడైతే మిగిలి ఉన్నాడో మిత్రుడు ద్వారం ఉన్నటువంటి మిత్రుడిని చూడకుండా సత్సంగంలో సంలగ్నమై ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాని కోసమే వచ్చాడు అతడు ఇప్పుడు పరిశేష అంటే అందరు ప్రాప్తమైనరు అంటే అతన్ని పిలుస్తున్నాడా ఇతను పిలుస్తున్నాడా ఇతను పిలుస్తున్నాడా అని అందరి విషయంలో విచారం చేసినట్లయితే ప్రాప్తమైనటువంటి వారిని అందరిని కూడా కాదని చెప్పి నిరాకరించిన తర్వాత ఇక మిగిలినటువంటి వాడు ఎవడో వాడే పిలిచినట్టు అయింది అతడు ఇది అంటారు దీనికి లక్షణం కూడా ఉంది పరిశేషం అనే శబ్దానికి లక్షణం ఉన్నది కంఠస్థం చేసుకోవాలి లక్షణాలలో కూడా ఉంటుంది ప్రసక్త ప్రతిషేధ అన్యత్ర అప్రసంగాత్ శిష్యమానే సంప్రత్యయ పరిశేష ప్రసక్త ప్రతిషేదే సతీ ప్రసక్తమైనటువంటి ఇప్పుడు తొమ్మిది మందిని ప్రసక్తమైన రు ప్రాప్తమైన రు వాళ్ళని ప్రతిషేదం చేసినాడు నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు అని అన్యత్ర ఆ ప్రసంగా ఇక ఈ మందిలో ఈ పదవ విడిచి ఇంకా మిగతా వాళ్ళు లేరు ఉన్న తొమ్మిది మంది అయితే అయిపోయినరు ప్రాప్తమైనటువంటి వాళ్ళు నిషేధింపబడ్డారు ఇంకా పదకొండవ లేడు ఇక పదవవాడు మాత్రము ఉన్నాడు శిష్య మానే పదో ఉన్నాడు అబో వాణిని తెలుపుటకే ఈ పరిశేషన్యాము ప్రయోగించబడుతుంది తెలిసిందా అదే విధంగా ఐతిహాసిక దృష్టాంతం కూడా మహాత్ములు చెప్తారు ఏ విధంగా అంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు మరియు సీతమ్మ వీరు వనవాసం వెళ్లారు కదా అత్రి మహా యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషికన్యలు అందరు కూడా ఉత్సాహంతో ఓ రాముడంట లక్ష్మణుడంట సీతమ్మ వారంట వచ్చారు వాళ్ళని చూద్దామని ఎంతో ఉత్సాహంతో వచ్చారు అయితే ఆ ముని కన్యలందరికీ వారిని చూసిన తర్వాత ఒక సందేహం కలిగింది ఇప్పుడు సీతమ్మ వారి యొక్క ఎవరు ఇద్దరు ఇక్కడ ఒక ఎర్రాయన ఉన్నాడు ఒకనా కర్రాయన ఉన్నాడు ఇద్దరున్నారు ఈ ఇద్దరులో సీతమ్మ వారి యొక్క ఎవరు భర్త ఎవరు అని సందేహం కలిగింది మరి తెలుసుకోవాలి కదా మరి ఎవరు చెప్పాలా ఈ విషయం అని సీతమ్మ వారి వైపు చూసి ఇట్లా సైగల నడుస్తుంది ఏమమ్మా మీ భర్త తాళి వైపు చూపెడతారు ఇట్లా ఆ తాళి దిక్కు చూపెట్టి భర్త ఎవరు చెప్పు ఆ ఇద్దరులో ఆ ఆ సీతమ్మ తల అడ్డం ఊపింది అని చెప్పింది పరిశీలించ ఏమని తెలుసుకోవాలి వాళ్ళు ఆ కర్రయనే ఈ సీతమ్మవారి యొక్క భర్త అని తెలిసిపోయింది ఇది పరిశేషన్ న్యాయం అంటారు తెలిసిందా ఇప్పుడు ఇక్కడ అనువాదము ఖండింపబడింది మధ్యమరిమాణవాదము కూడా ఖండింపబడింది ఇక పరిశేషన్యాయంగా ఇక మిగిలింది ఎవరు అంటే మహత్ పరిమాణము అందుకని ఆత్మ విభు అని సిద్ధమైంది పరిశేష అద విభుత్వం సిద్ధం ఇది పరిశేషన్ న్యాయం చేత ఆత్మ ఇక వ్యాపకం అనేదే సిద్ధమైంది అని శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి తస్మాత్ ఆత్మా మహానేవ నైవాను మధ్యమ ఆకాశవత్ సర్వగతో నిరంస శ్రుతి సమ్మతస్మాత్ ఇక నిగమనం చేసినాడు అంటే అణు పరిమాణవాదము యోగ్యము కాదు మధ్యము పరిమాణవాదము యోగ్యము కాదు పరిశేష చేత తస్మాత్ అందువల్ల పరిశేష చేత ఆత్మా మహాన్ ఏవా మహత్ పరిమాణం గలదే అని సిద్ధమైంది అను నా మధ్యమహ అవి అను పరిమాణము కాదు మధ్యమ పరిమాణము కూడా కాదు మరేమనగా మహత్ పరిమాణము గలది ఆత్మ అని శృతి సమ్మత శృతి చేతనే చెప్పబడింది శృతి యొక్క తాత్పర్యము ఆత్మ మహత్ పరిమాణం గలది అని చెప్పుటందే ఉంది ఎక్కడ చెప్పింది అంటే ఆకాశవత్ సర్వగతనిత్య ఆకాశవత్ సర్వగతం సుసూక్ష్మం యథా సర్వగతం సూక్ష్మా ఆకాశం నోపలిప్యే సర్వత్ర అవస్థి తథాత్మ నో పలిప్యతే అనంటూ శృతులు స్మృతులు అన్ని కూడా ఏమని చెప్తున్నాయో ఆత్మ మహద్మాణం గలది అని ఈ విధంగా శృతుల యొక్క తాత్పర్యం ఉంది అని చెప్పినాడు త్ర ప్రమాణమాహా ఆకాశవత్ సర్వగత నిరంశ శృతి సమ్మత అంటూ ఆకాశం వలే సర్వగతం సర్వత్ర వ్యాప్తం గతం అంటే వ్యాప్తం సర్వత్ర వ్యాప్తం అయితే ఉంది అణువణువులో కూడా ఆత్మ ఉంది ఆత్మ లేని చోటు అనేది అను మాత్రం కూడా లేదు మరేమనగా నిండి నితమై ఆత్మ సర్వత్ర వ్యాపించి ఉంది ప్రమాణం ఇచ్చినాడు ఇక్కడ ఆకాశ సర్వగత సనిత్య అన్నాడు అయితే ఈ శృతి ప్రమాణము ఇప్పుడు వర్తమాన ఉపనిషత్తుల్లో ఎక్కడ కూడా కనిపించడం లేప శృతి అంటారు కొన్ని శృతులు కాలాంతరంలో లోపమైపోయాయి చెవి నుండి చెవికి చెవి నుండి చెవికి పూర్వకాలంలో లిఖిత పూర్వకంగా లేకుండే కదా వాళ్ళ వల్ల గురువులు శిష్యులకు నేర్పేవారు బోధించేవారు కంఠపాఠం చేసేవారు శిష్యులు కంఠస్థం చేసేవారు అయితే కంఠస్థం చేయుట అనేది బుద్ధి ధర్మం మరి ఆ బుద్ధి ఒక్కోసారి విస్మరణ అయ్యి కొన్ని శబ్దాలు కొన్ని వాక్యాలు కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని ఉపనిషత్తులే రూపం కూడా అయినాయి అందుకని ఎక్కడో ఒక చోట ఉపనిషత్తుల్లోనే ఉండింది కానీ ఈ ప్రమాణం మాత్రము అనేక గ్రంథాల్లో మనకు మహాత్ములు చెప్తూ వస్తూ ఉన్నారు కాబట్టి మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఇప్పుడు అధునాతనమైనటువంటి మహాత్ములు కూడా తీసుకొని చెప్తూ ఉన్నారు అయితే ఇది సంప్రదాయానుసారంగా గురు పరంపర రీతి చేత కానీ ఉపలబ్ధి మాత్రం లేదు ఎక్కడుంది తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి ఉపనిషత్తులు ఎక్కడ కూడా కనిపించడం లేదు కానీ శిష్టులు అయితే ప్రయోగిస్తున్నారు ఈ ప్రమాణాన్ని మరి శిష్ఠులంటే ఎవరు వేద ప్రామాణ్య అభ్యుపగంతు శిష్టత్వం శిష్టులు అంటే వేదమును ప్రమాణంగా స్వీకరించేవారు శిష్ఠులు మరి శిష్టులు స్వీకరిస్తున్నారు వాళ్ళు ఈ ప్రమాణాన్ని ప్రయోగిస్తున్నారు అంటే ఇది ఎక్కడో వేదంలో ఉండింది అని మనము గ్రహించాలి అయితే ఇప్పుడు మాత్రం లేదు అయితే ఆకాశవత్ ఆకాశం వలే సర్వగత సర్వత్రా వ్యాప్తమై ఉన్నది అణువణువులో స్థిరచర సంపూర్ణ ప్రపంచంలో కూడా వ్యాప్తమై ఉంది ఆత్మ నిత్యహ మరియు నిత్యం ఉన్నది ప్రాగభావం గాని ప్రధ్వంస్వభావం గానీ దానికి లేవు ఉత్పత్తి వినాశాలు లేవు అని చెప్పబడింది దీని చేత ఏమైంది మధ్యమరిమాణవాదము ఖండింపబడింది ఎందుకంటే వ్యాపకం ఉన్నది మరి ఉత్పత్తి వినాశాలు లేవు అని చెప్పినందువల్ల అది సవయవము కాదు అని చెప్పినట్లయింది ఏది సవయవం ఉంటుందో అది ఉత్పత్తి వినాశాలు గలదు ఉంటది అనిత్యం ఉంటది మరి అని చెప్పినందువల్ల ప్రాగభావం ప్రధ్వంస్వభావము లేదని చెప్పినట్లయింది ప్రాగభావం ప్రధ్వంస్వభావం అప్రతియోగివం నిత్యత్వం నిత్యం లక్షణం మరి ప్రాగభావం లేదో ప్రధ్వంస్వభావం లేదు దానికి ఉత్పత్తి వినాశాలు లేవు ఎందుకు లేవు అది నిరంశ అది నిరంశం ఉన్నది అని శృతి మాత చెప్పింది నిష్కలం నిష్క్రియం శాంతం నిరవర్ద్యం నిరంజనం నిష్కలం దానిలో అంశ అంశీ భావం లేదు నిరంశం ఉన్నది నిష్క్రియమున్నది అని ఈ విధంగా కూడా శ్వేత శ్వేత రూపణత్తు ఆరు దేశ పంతొమ్మిదిలో చెప్పబడింది ఇది ఆగమ ప్రమాణం ఇత్యర్థ ఈ విధంగా ఆగమ ప్రమాణం శృతి ప్రమాణము ఇచ్చి ఆత్మ వ్యాపకముంది అని సిద్ధి ఇంత దగ్గర పరిమాణ విషయంలో విప్రతిపత్తి చూపెట్టాడు ఇప్పుడు ఆత్మ యొక్క విశేషము ఏమిటి అది అంటే అది చిద్రూపం ఉన్నదా అచదు రూపం ఉన్నదా చిదచదు ఈ విధంగా కూడా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ మతాలను కూడా తీసుకొని వారి మతం తెలుసుకొని ఎవరి మతంలో ఏం దోషమున్నదో చూపెట్టి ఆ తర్వాత వేదాంతానుసారంగా ఆత్మ స్వయం ప్రకాశం సిద్ధి చేస్తాడు హరి ఓం తచ్చం సహనా సహన సహ వీర్యం తేజస్వినూ మా విద్షావై ఓ శాంతిషా థితి శాంతి